ఉపాసన అనమాట ఈశ్వరుణ్ణి తన హృదయంలో పెట్టుకోవాలి అంటే ఉపాసన చేయాలి అంటే రూపం ఉంటే మంచిది ఆరంభంలో స్థూల స్థూలంగా ఉన్నప్పుడే స్థూల బుద్ధి స్టార్త్ రూపాన్ని బోధించారు అంత మహర్షులు అంతే చేశారు ఆ తర్వాత ఇతర జనులు ఏం చేశారంటే ఆ రూపానికే బాగా బలాన్ని ఇచ్చేసి ఆ నిర్గుణ తత్వాన్ని పక్కన పెట్టేసి ఈ రూపమే సర్వము అని పట్టుకునేది తాము కన్ఫ్యూజ్డ్ ఇతరులను కన్ఫ్యూజ్ చేస్తూ అలాగే సమాజంలో నడుస్తూ ఉంటుంది లోకం యొక్క లక్షణం అటువంటిది సో సర్వమూర్తి వర్జిత మూర్తి వర్జిత కానీ ఏమైనా సమస్య ఉందా తిరుగుతుందా అన్ని రూపములు కూడా ఆ ఈశ్వరుని ఎందు లేదు రూపం లేదన్నాం కదా మీరేం బాధపడక్కర్లేదు ఎప్పుడైతే రూపం లేదన్నామో మీరు ఏ రూపాన్నైనా దాని మీద పెట్టుకోవచ్చు బంగారానికి రూపం లేదన్నాం అంటే మీరు ఏ రూపంలోనైనా నెక్లెస్ రూపంగా పెట్టుకోవచ్చు రకరకాలు ఇప్పుడు బంగారానికి రూపం లేదు కనుక వీళ్ళు కొత్త కొత్త రకాలు డిజైన్లు రకరకాల డిజైన్లు ఒక డిజైను ఇక్కడ ప్రారంభమై చెవి దాకా వస్తుంది నేను అలాంటి డిజైన్ ఎక్కడ చూడలేదు ఇట్ గోస్ లైక్ బేస్ ఇస్ అలాగే ఇంకొక రూపము ఎలా ఉందంటే ఇది చెవి ఇక్కడి నుంచి ఇయర్ రింగ్ ఈ ఇయర్ రింగ్ నుంచి సంథింగ్ కమ్స్ లైక్ ఏ చైన్ అండ్ కనెక్ట్ హియర్ ఆర్ కనెక్ట్ హియర్ Something like that. They have all that connection. Like a collection, at least across the year, some collection, some link. Ilaan'tewa porvamval ergaraih dhudhu reho vettukuli varavallu. Aajurika kālal loo, inka iwevo. Taravata, inka niyamsushya noo, porvamvalu choda mani pettukone garam. Imajya kālal loo, oka, oka bandana laga bangara mani pettukodo, ila, ila, something like that. And that is connected to, to, through a line here. And that comes up to this point. ఏదో బంగారాల రకరకాలుగా మీరు దాన్ని మలిచి శరీరమే ధరించవచ్చు అలాగే ఈశ్వరుడికి మీరు అటువంటి రూపాలని మీరు పెట్టుకోవచ్చు రాముడు అనండి కృష్ణుడు ఏ రూపాన్నైనా మీరు వాస్తవంలో సర్వమూర్తి వర్జిత సో ఎందుకంటే వేదాంతులు వాళ్ళు రికన్సైల్ చేయాల్సి ఉంటుంది థీలాజియన్స్ యొక్క వాళ్ళ యొక్క ప్రొసీజర్స్ని వేదాంతి లోన్ కెన్ రికన్సైడ్ లేకపోతే రికన్సైడ్ లేకపోతే అవి చాలా ఇబ్బందికరంగా తయారవుతాయి సో సర్వమూర్తి వర్జిత ఓకే అక్కడికి ఆ పదం అయింది నెక్స్ట్ పురుష పూర్ణ పురుషయోగా సో ఆ పరమేశ్వరుడికి పురుష అని పేరు అంటే అర్థం ఆయన మగవాడు ఆడది కాదు అని కాదండి అలాగ అలాగంటే అర్థం చెప్తే ఇంకా ఏం పాఠం అది పురుష God is male. Thesis. Thesis ఈజ్ థీసిస్ ఫైవ్ హండ్రెడ్ పేజెస్ థీసి బుక్ గాడ్ ఈజ్ మేల్ ఏదో ఈయన చూసి వచ్చినట్టు గాడ్ ఈజ్ మేల్ ఆయన కలిసి ఇప్పుడే షేక్ ఆయన God is male. ఈజ్ మేల్ ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్ పురుష గాడ్ దగ్గర జెండర్ ప్రసక్తి ఉండదు రూపం లేదంటే ఇంక జెండర్ ఏమిటి పురుష అంటే అంటే ఏ రకమైన లోటు లేనివాడు పూర్ణ దేశంలో కానీ కాలంలో కానీ వస్తురూపంగా కానీ పరిచ్ఛేదము కండిషనింగ్ లేనివాడు పూర్ణ తర్వాత ఈ పూర్ణ అనేది వ్యక్తికి చాలా ఉపయోగపడుతుంది వ్యక్తి తన స్వరూపము బ్రహ్మేని తెలుసుకోవటం ఉపయోగం ఏంటంటే తాను ఇక్కడ ఉన్నాడని బ్రహ్మంతో బండరా ఒకటి ఇది అది ఒకటే కాదు అర్థం దానికి తాను బ్రహ్మ అంటే తాను పూర్ణుడు నథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ ఎస్సెన్షియల్లీ నా యొక్క అంతరతమ స్వరూపంలో ఏ దోషము లేదు ఏ లొసుగు లేదు కాబట్టి నేను ఈ భోగభాగ్యాల వెంట పరిగెత్తక్కర్లేదు నేను పూర్ణుడను అనే సత్యాన్ని తెలుసుకోవడం కోసం పురుష పూర్ణ అని పరబ్రహ్మని వర్ణిస్తారు పురిషయోవా లేకపోతే ఇంకో రకంగా పురి పురి అంటే ఈ దేహము నగరమునందు శయ మకాము చేయువాడు అంటే జీవరూపంగా ప్రకటమగుతున్నవాడు పురిషయో వా సో పురిషయ పురుష దివ్యోహ్యమూర్త పురుష సహ్యాభ్యంతర ఆయన ఇప్పుడు ఆ పరమేశ్వరుడు సబాహ్యాభ్యంతర నేను అక్షర పరబ్రహ్మనే పరమేశ్వరుడు అంటూ ఉంటాను అదేదో మళ్ళీ సుగుణం వేరు నిర్గుణం వేరు అన్నట్టుగా కాకుండా ప్రయోగం అలాగే సందర్భాన్ని బట్టి సో ఆ పరమాత్మ సబాహ్యాభ్యంతర ఇప్పుడు చూడండి దీనికి విగ్రహవాక్యం అంటే సమాసం కదా సమాసాన్ని బ్రేక్ చేసి ఆయన రాస్తున్నారు ఇప్పుడు సపుత్ర అని అనుకోండి సపుత్ర అంటే పుత్రేణ సహ వర్తీ సపుత్ర పుత్రుడితో కూడి ఉన్నాడు కనుక సపుత్ర సధన అంటే ధనముతో కలిగి కూడి ఉన్నాడు ధనైన సహ వర్తతే అది విగ్రహవాక్యం స భార్య అంటే భార్యతో కూడి ఉన్నాడు సబాహ్యాభ్యంతర అంటే బాహ్యాభ్యంతరేణ సహ వర్తలే బాహ్యము ఆభ్యంతరముతో కూడి ఉన్నాడు అనర్థం ఏమిటండి బాహ్యము ఆభ్యంతరముతో కూడి ఉండడం అంటే ఏమిటండి బాహ్యముతోటి కూడి ఉన్నాడు ఆభ్యంతరముతోటి ఆభ్యంతరం అంటే లోపల అండి లోపల బయటతో కూడి ఉన్నాడు అంటే బయట లోపల వ్యాపించి ఉన్నాడు అని అంతే కదండి ఇప్పుడు బయటతో కూడి ఉన్నాడు లోపల లేడు అని ఒక పద్ధతి తో కూడి ఉన్నాడు బయట లేడు అది ఇంకొకటి అలాగా కాదు ఇలాగా కాదు బయట లోపల కూడా కూడి ఉన్నాడు అంటే కొంతమంది పరమేశ్వరుడు బయట ఉన్నాడని అనుకుంటారు నిన్న మీకు మనం చేశాను కొంతమంది లోపల ఉన్నాడు అనుకుంటారు మేము వేదాంతలం మాది మధ్య మార్గం మేము ఆల్వేజ్ మిడిల్ పాత్ ఇస్ ది గోల్డెన్ పాత్ భగవాన్ బుద్ధాస్ టీచింగ్ ఇటేజ్ మిడిల్ పాత్ ఇస్తే గోల్డెన్ పాత్ బుద్ధుడు ఎలా పోషించాడు అంచేతనే మన మన వేదాంతంలో ఏమిటంటే బయట ఉన్నాడు అంటారా లోపల ఉన్నాడు మీరు కళ్ళు తెరిస్తే బయట ఉన్నాడు కళ్ళు మూస్తే లోపల ఉన్నాడు లోపల పాండురంగడు అక్కడ ఉన్న పాండురంగడు పూజ్య సమయం చేస్తే ఉంటారు అక్కడ ఉన్న పాళ్ళు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్న పాళ్ళు అక్కడ ఉన్నాడు అనే ఆ తర్వాత ఆ తర్వాత కూడా చెప్తారు మీరు వినాలేనా పూజ్య సమయం చెప్పడం ఆ తర్వాత ఏమంటారంటే పదండో పదండి పాండురంగు చూద్దాము ఇంకా పదండు ఎందుకండి అక్కడ ఉన్న వాటి ఇక్కడ ఉంటే ఇక్కడ ఉన్న వాటిగ పదండు ఎందుకు పదండు ఎందుకంటే ఆ సత్యాన్ని ఇంకా ఆకలింపు చేసుకోవడం కొంచెం ఇబ్బంది ఉంది చిన్న ప్రతిబంధకం ఉంది ఏదో ఆ ప్రతిబంధకం పోవడం కోసం పదండో పదండి తీర్థయాత్రల యొక్క తాత్పర్యం అంతే ఆ ప్రతిబంధకం తన హృదయంలో ఉన్న దేవుణ్ణి దర్శించడానికి ప్రతిబంధకం ఉంది ఇక్కడ ఆటంకం ఇక్కడి నుంచి సీన్ మారితే వీడికి ఆటంకం కొంచెం పక్కకు జరిగి తన హృదయంలో దేవుణ్ణి దర్శిస్తారు అందుకోసం తీర్థయాత్ర అంతకుమించి మరేం కాదు ఈ వాస్తు వాళ్ళు వచ్చి ఈ పరిస్థితిని కలుషితం చేసి పెడతారు ఈ వాస్తు పీపుల్ ఉన్నారు వీళ్ళు ఈ వీడు ఉంటుంది చూడండి కాంగ్రెస్ గ్రాస్తం ఏదో ఉంటారు అలాంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే సర్వత్రా వీళ్ళు వ్యాపిస్తారు వీళ్ళు వ్యాపించని చూడట్లేదు వీళ్ళు ఇండస్ట్రియల్ వాస్తు అంటారు ఎందుకంటే గృహవాస్తు అయిపోయింది నేను ఇండస్ట్రియల్ మీద పెడితే అక్కడ కొంత ధనాన్ని వసూలు చేసుకోవచ్చు తర్వాత దేవాలయ వాస్తు దేవాలయ వాస్తు ఏమో పిచ్చి సలహా చెప్పడం ఈ దేవాలయానికి అడగకుండానే చెప్పేస్తాం అధ్యతనే వాళ్ళకి వేరే కళ అధ్యతను ఇంట్లో సో ఏమన్నా పంప పుంజేవలైనా వాస్తువులు ఉన్నారా ఏమీ ఇక్కడ ఎప్పుడూ కూడా ఈశ్వరుణ్ణి నమ్మాలున్నాయి వాస్తుని ఇటకల్ని ద్వారబంధాలని కాదని నమ్మడం ఈశ్వరున్ని విశ్వసించాలి నిన్న మీకు మనవి చేశాం కదా మనం ఈశ్వరుల నుంచి ఉద్భవించాం ఈశ్వరుల్లో విలీనం అయిపోతాం మళ్ళీ మధ్యలో ఈ మధ్య ఇవన్నీ కూడా కల్పితారు అలాగే ఈశ్వరుడి మీదనే విశ్వాసం అనన్యభక్తి మళ్ళీ అన్య పెట్టకూడదు దాంట్లో వాస్తు అను ఇంకోటను ఇంకొకటను ఇన్ని రకాలు పెట్టకూడదు ఒక్క పరమేశ్వరుణ్ణి శ్రీకృష్ణ భగవాను శ్రీకృష్ణ శరణమ్మ అయిపోయిందంటే ఇంకా కథ ఇంక వాస్తు ఇవి పెట్టి తీసుకురాకూడదు దీని అలా విచలితం అయిపోతూ ఉంటుంది ఎక్కడ నిలకడ లేకుండా తయారవుతుంది ఒక్కసారి శ్రీకృష్ణ శరణమ్మ అని అన్న తర్వాత ఇంకా గీత పుస్తకం పట్టుకోవడం ఆ బతికి ఆ బతుకంతా అలా గడిపేయాలి దట్ ఈస్ ది వే వన్ షుడ్ ఆ స్టెడ్ లేకపోతే ఏం సాధిస్తామండి జీవితంలో సో ఎనీవే సో దేవాలయానికి వాసు ఈ దేవాలయానికి వాసు ఏమిటండి మన బుద్ధికి కొంత వాసు వస్తువు దాని ఎందు ప్రవేశపెట్టే ప్రయత్నం చేయాలి దేవాలయానికి వాసు ఏమిటి ఏదో దేవాలయం కట్టుకునేప్పుడు కొంచెం సందర్భ శుద్ధిగా కట్టుకోవడం మనకి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇప్పుడు గోడలు పెట్టడం అనేది ఎలాగోలాగా పెట్టాలి ఎలాగోలా పెట్టే బదులు రీజనబుల్గా ఒక పద్ధతి ప్రకారం పెట్టాలి టు దట్ ఎక్స్టెంట్ ఐ అప్రిషియేట్ ఏవో కొన్ని దేవతల భావంలో అవి ఉన్న ఆగ్నేయం అగ్ని వాయువ్యం వాయువు ఇలా ఏవో పేర్లు కొన్ని ఉన్నాయి కనుక దానికి తగ్గట్టుగా అగ్ని మన ఇంట్లో ఎక్కడ అగ్ని ఎక్కడ అంటే కిచెన్ కిచెన్ ఆగ్నేయ దిశలో పెట్టుకోండి ఈశా ఈశ అంటే ఎక్కడ పెట్టుకోమంటారు ఈశాన్యంలో పెట్టుకోండి ఈశాన్యంలో తీసుకొచ్చి బాత్రూంలోనూ అవి పెట్టద్దు ఆగ్నేయంలోనూ అక్కడ అవి ఇంకో చోటు ఎక్కడైనా పెట్టుకోండి అని అభిప్రాయం అంతే నథింగ్ మోర్ దాన్ దాట్ అంతకుమించి ఇంకా ఊరికే అలా విస్తరించుకుంటూ పోవడం ఏవోవో పిచ్చి పిచ్చే ఐడియాస్ అన్ని దాంట్లో ప్రవేశపెట్టి దాన్ని ఒక పెద్ద సూపర్ స్టేషన్ కింద తయారు చేసి పెట్టకూ ఎనివే ఎనివే అసబాహ్యాభ్యంతర ఆ పరమేశ్వరుడు బాహ్యంలో ఆభ్యంతరంలో ఆయన ఏ వ్యాపించి ఉన్నాడు అని ఆ సత్యాన్ని మనం గుర్తించాలి బాహ్య భాగవతంలో చెప్తారు అంతఃపురుషరూపేణ కాలరూపేణ యో బహి సమన్వే శేషభూతానాం భగవాన్ ఆత్మమాయయ భగవంతుడు తన మాయా శక్తి చేత లోపల బయట తానే ఉన్నాడు అండి లోపల బయట ఉంటే లోపల ఉంటాడు బయట ఉండడు బయట ఉంటే లోపల ఉండడు అలాంటిది భగవంతుడు ఉన్నాడే ఈయన లోపల బయట కూడా ఆయనే ఉన్నాడయ్యా అని చేతన ఆత్మ మాయ ఇది మాయా అన్నారు ఎలా ఉన్నాడు లోపల ఉన్నాడు అంటే పురుష రూపేనా అంత పురుష రూపేనా అంటే లోపల ఆత్మ చైతన్య రూపంగా ఉన్నాడు బహి ఎక్కడ బయట ఎలా ఉన్నాడో కాల రూపేణ బహి కాలము టైం ఇట్ ఈజ్ ఆల్ టైమ్స్ గ్లోరీ ఎవ్రీథింగ్ ఈస్ టైమ్ చలనం కదా జగత్తంటే కాలరూపంగా బయట ఉన్నాడు లేకపోతే మృత్యు రూపంగా బయట ఉన్నాడు యష భూతానాం సమన్వేతి యష ఈ పరమేశ్వరుడు భూతానాం అంటే ప్రాణులకు అంతఃపురుష రూపైన సమన్వేతి అలా వ్యాపించి సర్వత్ర వ్యాపించి ఉన్నాడు అని భాగవతంలో కత్లదేవహూతి సంవాదంలో అంటారు కనుక సబాహ్యాభ్యంతర తర్వాత అజ నాయే కుతిత్ స్వత అన్యస్ జన్మనిమిత్త అభావా పరమేశ్వరుడు అజుడు అజ అంటే పుట్టుక లేనివాడు పుట్టుక లేనివాడు అంటే అంటే పుట్టుక పుట్టుక రెండు రకాలు కుతశ్చిత్ జాయతే స్వతహ జాయతే ఇంకో దాని నుంచి పుడుతుంది తనంత తానే పుడుతుంది అని ఇలాగేమో చెప్పచ్చు కదండి తనంత తానే పుట్టిందని స్వయంభూ మరో దాని నుంచి పుట్టిందని ఏదో ఇలాగేవో భావల్లో ఏదో దృష్టాంతాలు కూడా ఇవ్వచ్చు సో మరో దాని నుంచి పుట్టిప్పుడు కోడి ఉందనుకోండి గుడ్డు నుంచి పుట్టింది మరి పేను ఎక్కడ పుట్టింది తనంత తానే పుట్టింది ఏదో ఏదో సంథింగ్ లైక్ దట్ యూ కెన్ ట్యాల్ సో పరమేశ్వరుడు కుతశ్చిత్ మరో కాని స్వతహా కానీ స్వత తన నుండి తాను కానీ పుట్టుక అనేది లేదు అంటే పరమే పుట్టుక అంటే పుట్టడానికి ఓ నిమిత్తం ఒకటి ఉండాలి నిమిత్తం అంటే హేతు కాజ్ ఒకప్పుడు టైం ఈజ్ ది కాజ్ పుట్టడానికి టైం కాజ్ పుట్టడానికి స్పేస్ కాజ్ దేశం కాజ్ సో ఇప్పుడు మావిడి విత్తనం ఉందనుకోండి టెంక అది దాన్ని మీరు తీసుకెళ్ళి గీట్లో పెడితే లేకపోతే రెఫ్రిజిరేటర్లో పెడితే అది మొక్క మొలకెత్తదు దాన్ని ఆ మట్టిలో వేస్తే మొలకెత్తం అలాగని మట్టిలో వేసేసిన వెంటనే మొలకెత్తదు దానికి వర్షాకాలం వచ్చి వర్షం పడ్డప్పుడు మొలకెత్తం సో ఆ పుట్టడానికి ఒక దేశము కానీ కాలము కానీ లేక ఇతరములు ఏవైనా నిమిత్తాలు అవుతూ ఉంటాయి సర్వసాధారణంగా ఈశ్వరుడికి అటువంటి వర్ణనలేమీ వర్తించవు ఎందుకంటే ఈశ్వరుడకు జన్మ నిమిత్తము జన్మకు నిమిత్తమైనది మరి లేదు గనుక అజహ ఏమంటే ఈశ్వరుడికి అజహ అని ఎందుకు చెప్పడం అంటే ఈశ్వరుడే ఈ విరాట్ రూపంగా జగద్రూపంగా ప్రకటమై ఉన్నాడు కాబట్టి విరాట్ రూపంగా ప్రకటమయ్యాడు కనుక విరాట్ రూపంగా పుట్టాడు అని మనం అనుకునే ప్రమాదం ఉన్నది ప్రకటమవడం అంటే పుట్టడము అని జాయతే అని అనుకునే ప్రమాదం ఉన్నది ప్రతి వ్యక్తి కూడా తాను పుట్టాను అని అనుకుంటున్నాడా లేదా వాస్తవంలో ఈ పుట్టడము అనేంతటి అసందర్భమైన మాటలే కానీ మరొకట్లేదు క్రియేషన్ స్పెషల్ క్రియేషన్ అసలు స్పెషల్ క్రియేషన్ అన్నది దెర్ ఈస్ నో సచ్ థింగ్ ఇన్ దిస్ క్రియేషన్ ఇచ్చారు పుట్టడము లేదు ఇకే అంతకుముందు కనపడలేదు ఇప్పుడు కనపడింది అంతే ఇప్పుడు తెల్లల నుండి పుట్టును ఏమిటి పుట్టడం ఏమిటి పిల్లల్లో ఉన్న నూనె బయటపడింది అంతేనంటారా లేకపోతే లేని నూనె పుట్టిందా లేని నూనె పుట్టినైతే పిల్లలు ఎందుకు ఇసకని పిండితే కూడా నూనె రావాలి కదా కాబట్టి పుట్టడం అంటూ ఏం పుట్టేం పుట్టామని అనుకోవడమే అంతేగాని నేను పాఠం చెప్పడం అయిన తర్వాత కొంతమంది బర్త్డే పార్టీలు మానేశారు నా పాఠం అయ్యాక మానేశారు స్వామీజీ మమ్మల్ని ఇంక గుర్తుపెట్టేసేయండి మీరు మేము బర్త్డే దోరికి పోము అని అంటే నా బాధ ఏమీ లేదు శ్రీకృష్ణుడు అంటాడు నాయనా నహన్యతే నాహన్యమానే శరీరే అని అలాగా నీకు పుట్టుకు నీకు చావు లేదు అని ఎందుకంటే పుట్టుగా చావు కలిసి ఉంటాయి మీరు పుట్టాను పుట్టేనంటుంటే చావు అనే మాట కూడా ఎదురకుండా అలా ప్రకాటం అవుతూ ఉంటుంది ఆ ఫియర్ ఆఫ్ డెత్ ఆల్సో విల్దిదే సో ఈ ఫియర్ ఆఫ్ డెత్ని మనం జయించి ఉపాయం చూసుకోవాలి కదండి లేకపోతే ఫీర్ ఆఫ్ డెత్లో పడి బతికేస్తే సరికాదు కదా అది వివేకం అర్పించుకోదు ఏదో హార్ట్ అనో లేకపోతే మరో గుండెగా అయినా లేబర్ అనో ఏదో పట్టుకోవడం ఫీర్ ఆఫ్ డెత్తో బతుకుతూ ఉండడం దట్ ఈజ్ నాట్ వైస్ థింక్ చాలా రాంగ్ యాటిట్యూడ్ ఆఫ్ లైఫ్ అది ఎవరికి కూడా శోభని ఇవ్వదు కాబట్టి వన్ హ్యాస్ టు సెటిల్ దిస్ ఇష్యూ అందుకోసం నేను పాఠం చెప్తాను కొంచెం నాకు ప్రేమ ఎక్కువ అందుకోసం బలంగా బలగుద్దు చెప్తూ ఉంటాను సో అజహా ఆత్మకు పుట్టుక లేదు అయ్యా మీరు దేవుడి గురించి చెప్పడం మానేసి ఆత్మ గురించి చెప్తున్నారంటే దేవుడే ఆత్మ ఇంకంతకంటే వేరే ఏం లేదు సో అజహ ఎందుకు చెప్పడం పుట్టుక లేదు అని చెప్పడం ఎందుకు ఎందుకంటే అజహ కల్పిత సంవృత్య పరమార్థేన నాస్తి అజహరు కల్పన ఒకటి చేసి పుట్టుక మరణము అనే కల్పనలు పుట్టిది లేదు మరణించేది లేదు కల్పనలు ఉన్నాయి ఈ కల్పనలని నిరాకరించడం కోసం అజహ అని చెప్పాల్సి నాశము లేనిది అజహ పుట్టుక లేనిది అని నేతి నేతి చెప్పాల్సి వస్తోంది అంతేగాని పరమార్థేన నాస్తిజ వాస్తవంలో అక్కడ అజత్వము అంటే పుట్టుక లేకుండుట ఒక గుణమేం కాదు అదే ఒక విశిష్ట గుణమేం కాదు మీరు కల్పించుకున్న గుణాన్ని నిరాకరించడమే తాత్పర్యం ఎప్పుడైతే కల్పిత గుణాన్ని నిరాకరించరో నిర్గుణతత్వంపై మనస్సు విలీనమైన నిలుస్తుంది అంటే ఉపలక్షణం దానే ఉపలక్షణము అంటారు నిర్గుణతత్వం వైపు పాయింట్అవుట్ చేయటమే కుదురుతుంది వీ కెన్ హెల్ప్ ది మైండ్ టు రిజాల్వ్ ఇన్ ది అట్రిబ్యూట్లెస్ రియాలిటీ అందుకోసం అజహా అందుకోసం అలా చెప్పాల్సి వచ్చింది వాస్తవంలో అజత్వం అనేది ఒక విశిష్టమైనటువంటి లక్షణం కూడా ఏం కాదు తర్వాత చూడండి నామరూపాలకి పుట్టుకుంటుంది కేవల సత్తుకి పుట్టుకుండదు సన్మాత్రస్య ఉత్పత్తి సంభవాలు ఇప్పుడు నెక్లెస్ ఉందండి దానికి పుట్టుకుంటుంది బంగారానికి పుట్టుకుండదు మూల ధాతువుకి పుట్టుకుండదు అది ఎప్పుడూ ఉంటుంది సో నా అలాగే పరమాత్మ అంటే సత్త కేవల సద్రూపమైనది దానికి పుట్టుకుండదు సో ఎందుకంటే పుట్టడానికి ముందు ఉందా అసలు ఎప్పుడు పుట్టింది ఎలా పుట్టింది ఈ ప్రశ్నలే ఉదయించం అసలు ఈ ప్రశ్నలన్నిటికీ అతీతంగా ఉంటుంది అని చెప్పి సృష్టి ఎప్పుడు జరిగింది అనే ప్రశ్న వేయకూడదు ఎందుకంటే సృష్టి జరగడానికి ముందు కాలం లేదు దెర్ వాజ్ నో బిఫోర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అన్నవి కాలదృష్టిని బట్టి వస్తాయి మనస్సులో కాలభావన ఉంటే దాన్ని బట్టి బిఫోర్ అండ్ ఆఫ్టర్ వస్తాయి సృష్టి తర్వాత జరిగే ఘటనలకి ముందు వెనుకల వ్యవహారం ఉంటుంది కానీ అసలు సృష్టికి ముందు కాలమే ఉండదు కాబట్టి బిఫోర్ దెర్ ఇస్ నో బిఫోర్ క్రియేషన్ అలాగే ఎక్కడ జరిగింది దెర్ ఇస్ నో ఎక్కడాఫర్ క్రియేషన్ ఎందుకంటే స్పేస్ కూడా క్రియేషన్లో భాగమే కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ అతీతమైనటువంటి తత్వము ఆ ప్రశ్నలకి సమాధానం ఏ లెవెల్లో మీరు అడిగారో ఆ లెవెల్లో సమాధానం లేదు ఆ లెవెల్ దాటి ఆ వస్తువును మీరు ఆత్మరూపంగా దర్శించిన నాడు ఆ ప్రశ్నలే ఉండవు సో అజ పుట్టుక లేనిది ఎందుకంటే సన్మాత్రము అంటే కేవల సత్త కేవల సత్త ఆ సత్త మనకి తెలుసున్న సత్త లాంటి సత్త కాదు మనకి తెలుసున్న సత్త ఎప్పుడు కూడా లిమిటెడ్గా ఉంటుంది ఒక దేశంలో కాలంలో పరిచ్ఛిన్నమైన దాని మనం సత్వ అనుభవానికి తెచ్చుకుంటాం పుష్పము అంటే పుష్పము యొక్క అస్తిత్వము పుష్పము యొక్క ఉనికి అది దేశంలో కాలంలో పరిచ్ఛిన్నమై ఉండాలి అప్పుడే అది మనకు అనుభవానికి వస్తుంది అసలు మనం జగత్తుని మనం ఎప్పుడూ కూడా కాంట్రాస్ట్ బై కాంట్రాస్టే దర్శిస్తాం జగత్తుని కాంట్రాస్ట్ లేకపోతే మనకి అసలు అనుభవానికి ఏది అనుభవానికి రాదు ఏదో కాంట్రాస్ట్ ఉండాలి బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ ఉండాలి సినిమా తెర మీద అంతా బ్లాక్ అయితే మీరు చూసేదే ఉండదు అంతా వైట్ అయితే మీరు చూసేదే ఉండదు బ్లాక్ అండ్ వైట్ ఉంటే మీరు చూస్తారు అప్పుడప్పుడు ఈ ఎలక్ట్రానిక్ ట్యూబ్ పడయ్యి అది బ్లాక్ అండ్ వైట్ అవ్వడం మానేసి అంతా ప్రకాశించే వస్తుంది అప్పుడు మీరు ఏమీ దృశ్యం యూ యూ సీ నథింగ్ కాంట్రాస్ట్ ఉండాలి అలాగే ఏదైనా ఒక బిల్డింగ్కి వెళ్ళారనుకోండి సమ్ కాంట్రాస్ట్ మస్ట్ బి దేర్ అలా అనంతంగా వైట్గా ఉందనుకోండి యూ డోంట్ సీ ఎనీథింగ్ ఆ వైట్లోనే మళ్ళీ షేడ్ డిఫరెన్సో లేకపోతే ఆ వైట్ కొంతవరకు ఉండి అక్కడ బ్రేక్ అయిపోవడము ఏదో కాంట్రాస్ట్ ఉండాలి సమ్ కాంట్రాస్ట్ మస్ట్ విదర్ దెన్ ఓన్లీ యూ సీ థింగ్స్ అదర్వైజ్ యూల్ ఓన్లీ సీ థింగ్స్ కాబట్టి మనకి మన అనుభవంలో వచ్చేటువంటి సత్త ఏదైతే కలదో అది దేశకాల పరిచ్ఛిన్నంగా అంటే కండిషన్ అయిపోయి ఉంటుంది కానీ ఆ పరమాత్మ కేవల సద్రూపము కేవల సత్ కాబట్టి దానికి పుట్టుక లేదు ఈ దేశకాల పరిచ్ఛన్నమైన సత్తుకే నామరూపాలు ఉంటారు దేశకాల పరిచ్ఛిన్నమైన బంగారానికే ఆభరణం అని పేరండి అంతకంటే ఆభరణం ఏముందండి నెక్లెస్ అంటే ఒక దేశంలో ఒక కాలంలో ఒక రూపాన్ని సంతరించి కూర్చున్న బంగారానికి నెక్వర్స్ అని పేరు దానికి పుట్టుక చావు ఉంటాయి అది మూల ధాతు ఉండదు కనుక అజహా ఓకే ఇంతవరకు ఈజీ పాత్ అయిపోయింది ఇంకా డిఫికల్ట్ పాత్ వస్తుంది ఆయన దానికి దృష్టాంతం ఇంకా అజహాకే చెప్తున్నారు ఆయన అందాము యథా జలబుద్భుదాదే హే వాగ్వాది ఇది వ్యతిరేక దృష్టాంతం అంటారు దీనికి ఎందుకంటే పుట్టుక లేనిది అన్నదానికి పుట్టుక లేనిది ఆత్మ పరబ్రహ్మ అది ఒక్కటే రెండోది లేదు దృష్టాంతం ఏం చెప్తారండి దానికి ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే రెండు రోజులుంటే ఎగ్జాంపుల్ కానీ కాబట్టి రెండో రోజు లేని దానికి ఎగ్జామ్ గగనం గగనాకారం సాగర సాగరోపమ అంటే సముద్రము సముద్రము వంటిది రామ రావణయోర్యుద్ధం రామ రావణయోరివ అని ఒక శ్లోకం దీనికి అనన్వయాలంకారము అని అంటారు సో అంటే అక్కడ దృష్టాంతం చెప్పడానికి సా ఏమీ సందర్భమైనా ఇంట్లో నీ ముఖము చంద్రుని వలన ఉన్నది అని ప్రియుడు ప్రియురాలతో అంటాడు ఇంకొక ఆకు ఇంకొంచెం గడుసైన వాడు ఏమంటాడంటే నీ ముఖం చంద్రునిలా ఉండడం కాదు నీ ముఖము చంద్రుడే అంటాడు వాడు ఇంకా గడుసైన వాడు ఒకవేళ ఇంకొచ్చే గడిసైన వాడు వీడికంటే గడుసైన వాడు ఇంకోడున్నాడు వాడంటాడు నీ ముఖము నీ ముఖమే నథింగ్ లైక్ దా నథింగ్ లైక్ యూ చంద్రుడితో పోల్చున్నట్టు అది నిన్ను అవమానం చేసినట్టు కాబట్టి నీ ముఖము నీ ముఖము దాన్ని అనన్వయాలంకారంటారు సో నేను ఈ వేదాంతం పండుగ అలంకార శాస్త్రం అంతా వదిలించాను ఏదో అన్ని శాస్త్రాలు అలా బొగ్గున పట్టేసి వాటిని అన్నింటినీ త్యాగం చేసి ఇంకా వేదాంతంలో సెటిల్ అయిపోయాయి ఇక్కడ ఇప్పుడు ఇంకా రెండే మిగిలే వేదాంతం భిక్ష ఈ మూడో అంశం ఏదో పరిమిరాజకలంగా ఇటువంటి తిరుగుతూ ఉండడం అదర్వైజ్ ఈవెన్ దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఎనివే సో ఇది అనన్వయాలంకారం దృష్టాంతం లేదు అని గడుసుగా చెప్పారు కానీ బ్రహ్మ దగ్గరికి వచ్చేటికి గడుసుతనం కాదు ఏం కాదు దర్ ఇస్ నో ఎగ్జాంపుల్ కాబట్టి వ్యతిరేక దృష్టాంతం ఇస్తారు వ్యతిరేక దృష్టాంతం అంటే ఇది ఇలా ఉంది ఇలా లేనిది దృష్టాంతంగా ఇస్తారు ఇలా లేనిదని ఒకదాన్ని చూపించి ఇది అలాంటిది కాదు సుమా అని దృష్టాంతం యథా జలగుద్బుదాదేహే వాయువాది నీటి మీద బుడగ వచ్చింది ఈ బుడగ పుట్టిందంటే దానికో నిమిత్తం ఉండాలి ఏమిటా నిమిత్తం వాయువు నిమిత్తం ఆ వాయువు గాలి ఆ బుడగలో ప్రవేశించి నీటి పొరను ఒకదాన్ని సృష్టించి ఆ లోపల ఆ వాయువు నిలిచి ఉన్నది ఆ కారణంగా బుడగ వచ్చింది కాబట్టి జలబుద్దు నీటిలో బుడగ పుట్టడానికి వాయువు దృష్టాంతం అలాగంటే దృష్టాంతము పరబ్రహ్మకు చెప్పేటువంటి ప్రసక్తి లేదు నెగేవ్ దృష్టాంతం ఇంకొక నెగేటవ్ దృష్టాంతం ఉందాము యథ నభస్షిరభేదా ఘటాదిసావారాణ జనిమూలవాత్ తతిషేధ ప్రతిషిద్ధా చూడండి యథా నభస్సు శిర భేదానాం ఘటాది ఫుల్ స్టాప్ ఉండాలి అక్కడ ఉంది నా పుస్తకంలో ఫుల్ స్టాప్ ఇది మోస్ట్లీ ఇర్రెస్పాన్సిబుల్ ప్రింటింగ్ అని చెప్పాను కదా ఇక్కడ ఫుల్ స్టాప్లో ఏమి ఉండవు నేను అంచేతనే కలిసి చదివేశాను భావాన్ని బట్టి నేను ఫుల్ స్టాప్ నిర్ణయించానమాట అది సో ఇంకో దృష్టాంతం యథానభస్సు శిర భేదానం ఘటాది ఇప్పుడు ఘటాకాశం ఉండండి ఘటాకాశం ఎక్కడి నుంచి పుట్టింది ఆకాశం నుంచి పుట్టింది ఆకాశం నుంచే పుట్టింది కదండి ఘట నుంచే పుట్టలేదు కదా ఆకాశం నుంచి పుట్టింది ఆకాశం నుంచి ఘటాకాశం పుట్టడంలో నిమిత్తం ఏమిటి ఘటం నిమిత్తం ఘటమనే ఒక రూపం ఉండబెట్టి ఘటాకాశం అనే సుషీర భేదము అంటే ఒక ఛిద్రము ఒకటి మనకి అలాగ పుట్టినట్టుగా ఒక వ్యవస్థ మనం చెప్పట్లం నిజంగా పుట్టిందనేం కాదు ఏదో రకంగా దాన్ని వ్యాఖ్యానం చేయొచ్చు పరబ్రహ్మ విషయంలో అటువంటి అది నెగిటివ్ దృష్టాంతం అటువంటి సందర్భమేమి సో ఇప్పుడు స్వతహా పరతోవ ఇప్పుడు బుడగ పుట్టింది చూడండి వాయు కారణంగా పుట్టింది ఘటాకాశం ఆకాశం నుంచే పుట్టింది దాంతో ఘటం నిమిత్తంగా సో తన నుంచి తానే పుట్టింది కానీ అయినా నిమిత్తం ఒకటి ఉంటూ సో ఈ విధంగా పరబ్రహ్మ ఎక్కడి నుంచి మరో వల్ల పుట్టిందనో ఇంకో తనంత తానే పుట్టిందనో ఈ పుట్టుక అనేది లేదు అయితే పుట్టుక లేకపోవచ్చు కానీ పెరుగుదలను ఉండొచ్చు కదా పెరుగుదల ఉంటే చావు కూడా ఉండొచ్చు కదా అని అని మళ్ళీ ఇంకొక మీమాంస ఇప్పుడు వీటికి భావ వికారములోని పేరు యాస్క నిరుక్తంలో భావ భావ అంటే పదార్థము భావ భవతీకి భావ పదార్థాలకి లేకపోతే ప్రాణులకి కూడా చెప్పచ్చు పదార్థాలకి అన్నీ కలిపి చెప్పారు వాటికి వికారములు ఉంటాయి వికారము అంటే ఏదో వంత్య చేసుకోవడం అలా అనుకున్నారు ఇప్పుడు సంస్కృత విద్యార్థులు వికారము అంటే మాడిఫికేషన్ మట్టి యొక్క వికారము కుండ బంగారం యొక్క వికారము నెక్లెస్ అలా అనమాట కార్యము ఎఫెక్ట్ ప్రొడక్ట్ ఆర్ ఎఫెక్ట్ని వికారము అంటారు సో ఇప్పుడు భావ వికారము వికారములు ఆరు ఈ అరువు మీరు గుర్తుపెట్టుకోండి వేదాంతంలో సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ సో ఈ భావ వికారములు అంటే ఏమిటి భావాంటి పదార్థాలకు అన్నిటికీ ఉంటాయి వికారాలు ఏమిటది జాయతే పుట్టినది అస్థి ఉన్నది ఉన్నది అంటే దేశకాల పరిచ్ఛిన్నంగా నామరూపాత్మకంగా ఉన్నది మనస్సు చేతనం ఇంద్రియముల చేతనం ఉన్నది అనే పద్ధతిలో గ్రహింపబడుతోంది అది ఉన్నది అంటే కేవలసత్ కాదు ఉన్నది దేశకాల పరిచ్ఛిన్నంగా ఉన్నది వర్ధతే పెరుగుచున్నది విపరిణమతే పరిపక్వమగుచున్నది పరిపక్వ మెచ్యూర్ ఇంకా పెరగడం మానేసి పరిపక్వమవుతోంది అంటే ఇప్పుడు అన్నం ఉడుకుతోంది ఉడకడం అయిపోయిన వెంటనే ఒడ్డించేసుకోరు ఉడకడం అయిన తర్వాత అలా మూత సత్య పెడతారు అలా కొత్త ఆ వేడిలో అలా ఉద్దుతారు దాన్ని దాన్ని దాన్నే పరిపక్వం అవ్వడం పక్వమయ్యి పరిపక్వం అవడం సో పూర్ణంగా అది స్టెబిలైజ్ అవ్వడం అది విపరిణామము అపక్షీయతే అంటే క్షీణించిపోతుంది నశ్యతి నశిస్తుంది ఇవి చెప్పండి ఒకసారి జాయతే అస్థి వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి పిల్లాడు పుట్టాడు ఇప్పుడు కెనడాలో బోర్ విలేజ్లోకి వెళ్తూ బోర్డు ఉంటుంది బోర్డు మీద విలేజ్ బ్యార్ ఏదో బ్యార్ బిఏ ఆర్ఆర్ఈ బ్యార్ అని ఓ విలేజ్ విలేజ్ ఆర్ స్మాల్ టౌన్ పాపులేషన్ ఫోర్ పాపులేషన్ కూడా వేస్తారు ఒక ఆయన పరిగెత్తుకు వెళ్తున్నాడు ఎందుకంటే అడిగారు ఎక్కడికి పరిగెత్తున్నామని ఆ బోర్డు ఎక్కడుంటుంది అది ఊరి పొలిమేరలో ఉంటుంది కదా అక్కడ బోర్డు దగ్గరికి పరిగెడుతున్నాను ఏమిటి అని ఇంట్లో పిల్లాడు కుట్టాడు అక్కడ ప్లస్ వన్ అని వేసి రావాలి అందుకోసం పరిగెడుతున్నాడు ఆ ఫోన్ థౌసండ్ అది ఫుల్లో కొట్టేసి వాళ్ళు వేయాలి లో ఒకటి తక్కువ ఉంటే అక్కడ సో అందుకోసం పరిగెడుతున్నాను సో ఆ విధంగా అస్థి అన్నమాట వన్ ఎడిషనల్ ఒక న్యూ మెంబర్ యాడక్ట్ ది ఫ్యామిలీ జాయతే అస్థి న్యూ మెంబర్ యాడక్ట్ ది ఫ్యామిలీ అస్థి వర్ధతే పెరుగుతున్నాడు యంగ్ చిన్న పిల్లాడు అయ్యాడు పడుగులెత్తుతున్నాడు యంగ్ మ్యాన్ అయ్యాడు వర్ధతే విపరీణమతే మిడిల్ ఏజ్ స్టెబిలైజ్ అవుతాడు ఇంకా పెరగడం అంటే ఇంకా ప్యాంట్లు షర్ట్లు ఒకసారి కుట్టించేసుకుంటే అది ఫిక్స్డ్ గా పెట్టేసుకోవచ్చు ఆ టైలర్ అదే అదే ఫిగర్ మీద నడిపించేయొచ్చు ఇంకా అసమానం మార్చక్క ఆ స్టేజ్ వచ్చేసింది అది విపరిణమతే ఇంకా ఆ తర్వాత అపక్షీయతే బాడీ వేస్ట్ అవ్వడం ప్రారంభిస్తుంది సెల్స్ ఎజీయింగ్ అంటారు అపక్షీయత అంటే ఎజీయింగ్ అంటే జరా శరీరం క్రమక్రమంగా క్షీణించిపోతుంది ఆ అవయవాలన్నీ కూడా ఇప్పుడు ఈ బ్లడ్ వెస్సల్స్ ఉంటాయి కదా బ్లడ్ని చక్కగా ఎలా చేసి చేసి ఉంటాయి స్లోలీ ది బికమ్ బ్రిటిల్ ముందు సపుల్గా ఉంటాయి బ్లడ్ వెస్టుల్లో బ్లడ్ వెళ్తుంటే అలా సపుల్గా సున్నితంగా శుతిమెత్తగా చక్కగా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి కొంచెం బ్లడ్ కొంచెం అది మజిల్ ఇట్ స్లోలీ బికమ్స్ బ్రిటన్ పాతకారులాగా తయారవుతుంది లేవర్ అంతే ఇంటెస్టైన్స్ అంతే అలాగే మోకాళ్ళు అయితే చెప్పనాయి అక్కడ వెరీ ఫస్ట్ క్యాజువాలిటీ ఇన్ హిందీ క్యాప్స్ సో ఈ అన్ని క్రమంగా తగ్గుతాయి అపక్షి వినికిడి కూడా తగ్గుతుంది కలజోడైతే అవసరమే సో ఈ విధంగా చత్వారము అని అంటా అంటే చత్వరిమిషత్తులో వస్తుంది నలభై ఒకటి వస్తుంది కనుక చత్వారము అపక్షీయతే అలా క్షీణించిపోతూ ఉంటాయి మనం క్షీణించేటువంటి దేహంతో తాదాత్మ్యాన్ని చెందకూడదు అది దేహానికి దేహవికారం ఉంది ఆత్మవికారం కాదండి నశ్యతి పో నాడు కుప్పకూలిపోయింది సో ఇవి భావ వికారాలు ఈ భావ మూలంలో ఏముంది చెప్పండి జాయతే ముందు పుట్టాలే పుడితే కదండి మిగతావన్నీ ఉంటాయి పుట్టకుండా ఎందుకుంటాయి ఇక్కడ ఏం చెప్పారు జని సర్వభావ వికారాణం జని మూలత్వాత ఈ భావ వికారాలన్నీ జన్మ మూలమునందుగలవి జన్మతో ఆరంభం అవుతాయి తత్ప్రతిషేధేనా ఎప్పుడైతే జన్మ లేదు అని అజహ అని బ్రహ్మకి జన్మ లేదని చెప్పారో సర్వే ప్రతిషిద్ధాభవంతి అన్ని భావ వికారములని కూడా నిషేధించినట్టే కాబట్టి అజహ అంటే పుట్టుక లేనిది పరిచ్ఛిన్నమైనటువంటి ఉనికి లేనిది పెరుగుట అనేది లేదు బ్రహ్మకి పెరగడం అంటూ ఏమి నా కర్మణా వర్ధతే నువ్వు కనీయ అపక్షీయతే అని తగ్గడం అని ఇవేమీ లేవు కాబట్టి ఈ విద్య ఎంత గొప్పగా ఉండవుతుందండి ఏ యూనివర్సిటీ బోధిస్తుంది ఇటువంటి విద్య యూనివర్సిటీ మెడిసిన్ ఏమని చెప్తుంది నీ తగ్గిపోతుంది నీ పని ఇలా అయిపోతున్నాయి అలా అయిపోతుందని చెప్తుందే కానీ అవన్నీ దా వాటి ఉండగా కూడా నీవు నీవు శాశ్వత ఆత్మస్వరూపుడమో అని ఎవరు బోధిస్తారండి కొంతమంది అంటారు నువ్వు చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళి ఉపాయం చెప్తానంటారే కానీ అసలు నీకు మరణమే లేదని చెప్పి కూడా ఎవడున్నాయండి లోకంలో యు ఆర్ ది ఇమోర్నల్ రియాలిటీ అండర్స్టాండ్ ఇట్ అండ్ బీ కంఫర్టబుల్ అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్కి నిదర్శనం ఏమిటో తెలుసునండి కంఫర్ట్ దట్ ఇన్నర్ కంఫర్ట్ అదే అండర్స్టాండింగ్ కంఫర్ట్ లేకపోతే అండర్స్టాండింగ్లో లోటు వచ్చినట్టు అభిప్రాయం కాబట్టి భావ వికారములు అన్నింటినీ తోసిపుచ్చినట్టే కేవలం ఒక్క పుట్టుకనే తోసిపుచ్చారు అని మీరు అనుకోక్కర్లేదు సబాహ్యాభ్యంతర హీ అజహ అత అజర అమృత అక్షర ధ్రువ అభయ్యంతవరకు వేసిన విశేషణాలన్నింటినీ క్రోడీకరించి ఒక సంబరి సబాహ్యాభ్యంతర అంటే లోపల బయట వ్యాపించి ఉన్నది అజహా పుట్టుకలేనిది అత అందువలననే అజరహ ముసలితనము లేనిది పుట్టుకుంటే ముసలితనం పుట్టుకే లేకపోతే బర్త్డే పార్టీ చేసుకున్న వాడికి బెంగా నేను ఇప్పుడు బర్త్డే పార్టీ చేసుకునేప్పుడు ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇవన్నీ బాగుంటాయి ట్వంటీ ఫస్ట్ బాగుంటాయి థర్టీ నుంచి అంత బాగుండవు ఇంకా ఓ మోస్తరుగా ఉండే ఓ మోస్తరుగా ఉండేది నేను గమనించాను అమెరికాలో వాళ్ళు బర్త్డే అబద్ధం చెప్పరుండ బర్త్డే అబద్ధం చెప్పరు ఒక అమ్మ ఒక యంగ్ లేడీ నాతో స్వామీజీ ఐఎం ఫార్టీ టూ అంటే అమ్మ అలా చెప్పేసేది నువ్వు నాతో చెప్తే చెప్ప సన్యాసాన్ని పర్వాలేదు బయట ఎక్కడా అలా చెప్పొద్దు అని ఎందుకంటే ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి చేసుకున్నాం అనుకుంటూ ఉంటే పెళ్లి చేసుకో అక్కర్లేదని అనేసుకుంటే ఏ సమస్య కాదు కాబట్టి పెళ్లి అయ్యే వరకు అయితే అలా చెప్పొద్దు ఎందుకంటే ఐ వాజ్ ఫీలింగ్ శాడ్ అబౌట్ ఇట్ ఇన్ ది సెన్స్ ఓపెన్లీ షీ టెన్స్ షీ ఇస్ ఫార్టీ ఓపెన్లీ వాళ్ళకి అసలు దాచిపెట్టడం అంటే నేను అలాగా అమ్మాయి ఒక్కటే కాదు ఐ హావ్ నోటీస్డ్ ఏ ఓట్ హైట్ దేని పర్త్డే ద టాలెంట్ వెరీ కరెక్ట్లీ ఏమి ఈ సొసైటీ లక్షణం మంచి లక్షణం కదండి మన వాళ్ళు అసలు ముందు అబద్ధమే చెప్తారు మీరు ఆ పిల్ల అమ్మాయి బర్త్డే అమ్మాయి కానీ అబ్బాయి కానీ బర్త్డే కావాలంటే మీకు నిజం ఎప్పుడూ బయటపడదు మీరు అమ్మగారిని అడిగితే తగ్గించి చెప్తారు ఆ నాన్నగారిని అడిగితే తగ్గించి నాన్నగారు ఏమిటి వీడు తొందరగా రిటైర్ అయిపోకుండా ఉండడం కోసం వీడు బర్త్డే పెంచి ఆయన వీడు వీడి రిటైర్మెంట్ గురించి ఆలోచన ఎప్పటి నుంచి రెండేళ్ళు తగ్గించి వేస్తే ఇంకో రెండేళ్ళు ఎక్కువ ఉద్యోగం స్టేట్ గవర్నమెంట్లో చేస్తాడని ఆయన ప్లాన్ అది అమ్మగారి ఆమె ప్రేమ లక్షణం ఆమెకుంటుంది సో వాడు తన ఓన్ వాడు ప్రతివాడు కూడా మొగాడు కానీ ఆడపిల్ల కానీ ప్రతివాడు మా అమ్మగారు నన్ను నా బర్త్డే గురించి ఎవరో అడిగితే మా అమ్మగారు తొమ్మిదేళ్ళునో పదేళ్ళనో చెప్పారు నేను వెంటనే మా అమ్మని అడిగాను అమ్మ అలా చెప్పాడు ఒక ఎడ తక్కువ చెప్పినట్టున్నావు నువ్వు నీకు నువ్వు తెలియదు నువ్వు మూసుకో అలాగే చెప్పాలి అని చెప్పారు అంటే ఒక కల్చర్ అలాగే ఉంది అది సరికాదేమో అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మా అమ్మగారు చెప్పారని కాదు ఇదికే జనరల్గా సొసైటీలో కాబట్టి అసలు బర్త్డే అనేది లేదు అనే సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయకూడదు భగవద్గీత చదువుతున్నాం ఉపనిషత్వం చదువుతున్నాం అని అంటారే చదివితే అక్కడికి నేను పుట్టలేదు నాకు పుట్టుకలేదు అండ్ యూ ఆ లెట్ దట్ ఐడియా సింకింగ్ ఐడియా మనస్సులోకి బాగా సింక్ అయ్యేట్లాగా ఐడియాని పట్టుకోండి ఎన్నిసార్లు చెప్తుందో శృతి నేను పుట్టలేదు ఒకవేళ బర్త్డే పార్టీ నాడు ఎవడైనా వచ్చి బర్త్డే నాడు బర్త్డే పార్టీ కాదు బర్త్డే నాడు ఎవడైనా వచ్చి దండం పెట్టేవాళ్ళు ఏదైనా ఒక ఇస్తే తీసుకోవచ్చు తప్పేం కాదు బట్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ ఇన్ మై అండర్స్టాండింగ్ నేను పుట్టలేదు ఆ నిర్ణయంలో మీరుంటే నేను ముసలినైపోతున్నాను అనే ఫీలింగ్ ఉండదు మీరు గమనించడం లేదు I am 50, I am 60, and a feeling on the ground. If we talk about one thing, it won't just shake you. Ajaraha. I feel the feeling of the feeling of the human being. I feel the feeling of the human being. A feeling of the feeling of the ground. Ajaraha. Amruta ha. I am not a man. I am not a man. I am not a man. I am not a man. I am a man. అక్షర అక్షర పరబ్రహ్మ వినాశము క్షర అంటే క్షరము అంటే అపక్ష క్షీణించుట క్షీణించుట లేనిది మనం చూసాం ఆ పదం అక్షర ధ్రువ అంటే చెక్కు నిలిచేది ధ్రువ అంటే అర్థం చేవాహంలో ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్ని రాష్ట్రం ధారయతం ధ్రువం అనో మంత్రం సో అంటే ఈ సొసైటీ కూడా ఈ రాష్ట్రం కూడా మీ వివాహాన్ని ధ్రువంగా నిలబెట్టుగాక అని అలాగేదో మనం చూడాలి సో ధ్రువ శబ్దానికి అర్థం అది ధ్రవ అంటే అక్కడ ఎవడో ఒక ఆయన కాదు పోలి స్టార్ అన్నదాన్ని పోలి స్టార్ని ధ్రువ నక్షత్రంలో ఎందుకన్నారంటే అది కదలదు అది దాని పొజిషన్ ఫిక్స్డ్గా ఉంటుంది అని చేత దాన్ని ధ్రువ అంట మిగతా నక్షత్రాన్ని చూసి మీరు నావ నడపడం ప్రారంభిస్తే ఆ నక్షత్రం గిరగరా తిరుగుతూ ఉంటుంది నావ కూడా ఆ సముద్రంలో గిరగరా తిరుగుతూ ఉంటుంది పోల్ స్టార్ ఉందంటే కదలదు ఇంకా అది స్థిరంగా ఉంటుంది దాన్ని బట్టి మీరు నావిగేషన్కి ముందు వాడుకునేవారు నావికులు అది ధ్రువ నక్షత్రం ధ్రువంగా ఉంటుంది సో ధ్రువ అంటే చెక్కు చలనము లేనిది కాబట్టే శంకరులు ఇంకో పదాన్ని యాడ్ చేశారు ఆ దట్ ఈస్ ద బ్యూటీ కాబట్టి భయహేతువు కాదు భయానికి తావు లేదు నేను పుట్టాను నేను పెరిగాను నేను ముసలమాన్ అయిపోయాను అంటే భయహేతువు సో రిటైర్మెంట్ రిటైర్మెంట్ అంటూ ఉంటే ఏడాది ఇంకొక ఏడాది ఏ ఉంది రెండేళ్లే ఉందని వీడు ఇన్సెక్యూర్ అయిపోతాడు రిటైర్ అయిపోయాను రిటైర్ అయిపోయానంటే మరింత ఇన్సెక్యూర్ అయిపోతాడు ఆ భయం భయము లేని విధానం ఏమిటంటే దేహధర్మాలను తన మీద ఆరోపించుకోకుండగా తన స్వరూపమును తాను తెలుసుకునే ప్రయత్నం చేయటం అలా దాన్ని భావన చేస్తూ ఆ నెగిటివ్ భావన పోతుండవుతాడు ఆ భయ ఇత్యర్థ దేద్యుపాధిభేదృష్టీనా అవిద్యావశాత్ సాణ సమనా సేంద్రియ స విషయ ఇవ ప్రత్యవభాసతే కలమలాదిమత్ ఇవాకాశం తి పరమాదృష్టీనా అవిమాన క్రియాశక్తిభేదవాన్ చలనాత్మక వాయుస్ అసవ్రాణ ప్రానో శుభ్ర అక్కడికి వచ్చాం దాని మీద అప్రాణ అనే దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు ఇది ఓపికగా చూద్దాం ఈ వాక్యాన్ని రేపు క్లాస్లో చూద్దాం ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదే పూర్ణస్ హరి ఓం తత్సత్ శ్రీకృష్ణాపణమూ స్వ ఈ వారం క్లాస్